దృష్టాంతో దృష్టాంతం కూడా ఎలా ఉందంటే యథాోకేన మృత్న సర్వృమయ విజ్ఞాతం స్యా వాచారంహణం వికారో నామేయత్తికే సత్యం ఇది ఉపాదాన కారణ గోచర ఏవే గోచర అంటే విషయ ఉపాదాన కారణ విషయ ఆమ్నాయ ఆమ్నాయత అంటే శృతి చేత చెప్పబడుతోంది దృష్టాంతం కూడా అలాగే ఉంది ఈ దృష్టాంత వాక్యాన్ని పదే పదే పోర్ట్ చేసి పదే పదే మిస్యింటర్ప్రేట్ చేస్తూ ఉంటారు పెద్ద సమస్య తర్వాత మిస్యింటర్ప్రేట్ ఎందుకు చేస్తున్నారు అని కూడా ఆలోచిస్తే చదువుకున్నవాళ్ళు మహా విద్వాంసులో ఏం మిస్ఇంటర్ప్రేట్ చేస్తున్నారంటే ఏమిటై ఉంటుంది కారణము అంటే దృష్టాంత వాక్యం అంటారే కానీ దానికేసి చూడటం ఇంకెక్కడో చూస్తారు శంకరులు భాష్యాల్లో మనకి నేర్పే పాఠం ఏమిటంటే నువ్వు ఆ గీతలో ఉందనుకోండి శ్లోకం కేసి చూడు ఇంకో చోట ఇంకో ఉదాహరణకి మయ్యేవ మన ఆధత్స్వ అనుంది మనస్సును నా మీద పెట్టు అనుంది నాయందే మనస్సును నిలుపుము అనుంది పన్నెండో అధ్యాయంలో మధ్యలో ఉంది శ్లోకం ఇది చెప్తున్నాడు ఒక ఆయన నా ఎందే నిలుపుము నాయందంటే ఎవరు శ్రీకృష్ణ భగవానుడు గోపికారమణుడు రాసలీలాపరాయణుడు ఆ కాళీయమర్ద్రం చేసినటువంటి వాడు ఏమండి ఏది ఈ మాటలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయో చెప్తుంటారా విన్న వాళ్ళందరూ తప్పట్లు కొడుతుంటారు ఒక్కొక్క సమాసానికి ఒక్కొక్కసారి తప్పట్లు కొడుతున్నారు కొడుతూ ఉంటారు మీరు చూశారు కదా యమునానదిని తన పాదాల దగ్గరికి వచ్చి యమునానది పాదాలని ఆయన్ని పాదాలని వాష్ చేసి ప్రక్షాళన చేసి పవిత్రమైపోయింది అటువంటి మహాత్ములు అనేప్పటికీ అందరూ శంకర్లు ఎంత వస్తారో తెలుసిన మయీ విశ్వరూపే అని రాస్తారు వీడు దారి తప్పిపోయాడు ఎప్పుడో దారి తప్పిపోయాడు కొంచెం వివేకం కలవాడైతే ఇలా చూస్తే మయి విశ్వ ఓహో మనం దారి అని మనకి మళ్ళీ దారిలో పెడతాం దారి తప్పిన వాడిని చేపొట్టుకుని దారిలో పెడుతుంది భాష్యం కాబట్టి ఇక్కడ మంత్రం ఉంది దీని మీ ఇంటర్ప్రిటేషన్ కారణం కార్యం కార్యం కారణం అంటే ఊరికే అలర్ చేసేయటం కాకుండా మీరు ఆ వాక్యాన్ని చూడండి మీరు ఇంక ఊరికే తర్కాన్ని దాంట్లో ప్రవేశపెట్టకుండా వాక్యాన్ని చూడండి వాచారంభణం వికారో నామధేయం మృతు యథా సోమ్య ఏకైనా మృత్యుండేనా సర్వం మురణ్మయం విజ్ఞాతం సార్ నువ్వు ముద్ద తీసుకో అది నీకు తెలుసా మట్టి ముద్ద తెలుసా నీకు తెలుసు నాకు కుండ తెలియలేదు కుండ తెలియకపోవడం ఏమిటి మట్టి ముందు తెలుస్తా నీకు తెలుసు అంతే మట్టి ముందు కుండ తెలిసినట్టే ఎందుకంటే కుండ మృయము మట్టి యొక్క వికారమేది మయట్ వికారథంలో మయట్టు వస్తుంది మట్టి యొక్క వికారమేది మరి బాణ తెలియలేదు అదే బాణ కూడా తెలిసినట్టే ఎందుకంటే అది మట్టి యొక్క వికారమేది అన్ని వికారములే ఉన్నది మట్టే అని చెప్పారు సర్వం మృణమయం విజ్ఞాపని సార్ ఒక మట్టి ముద్ద తెలిస్తే నీకు మట్టి ముద్ద యొక్క మట్టి యొక్క వికారములన్నీ కూడా నీకు తెలిసినట్లే నిజానికి మట్టి ముద్దన్నప్పుడు మృ పిండం అంటున్నారుగా పెండం అంటే అది కూడా ఒక రూపమే మట్టి యొక్క ఒక రూపమే మట్టి యొక్క ఏదో ఒక రూపమే అది అది కూడా కాబట్టి మట్టి ముద్ద తీసుకో అది ఒక రూపము దాంట్లో ఉన్న తత్వము మట్టి అలాగే ఇంకా ఏ వికారాన్ని తీసుకున్నా అదే పరిస్థితి కుండ తీసుకో అది ఒక రూపము దాంట్లో ఉండే తత్వము మట్టియే మూకుడు ఇంకో రూపము తత్వము మట్టియే అది అర్థం చేసుకోవాల్సిన పద్ధతి అలా అర్థం చేసుకో దృష్టాంతం ఇప్పుడు దానికి మరి ఇంకొక ప్రశ్న చెప్పేస్తే సెటిల్ అయిపోతుంది ఇష్యూ అంతా ఉన్నది మట్టి ఒక్కటే ఇంకేదీ లేదు అక్కడ మట్టి తప్ప మరి ఏది లేదు అని మనకి సిద్ధాంతం వచ్చేస్తుంది అయితే ఇంకొక పాయింట్ని మీరు సెటిల్ చేయాలి ఒక లూజ్ అండ్ని ఒకదాన్ని టయప్ చేయాలి ఏమిటా లూజ్ అండ్ మరి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి ఇన్ని రూపములు ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి ఈ పేర్లు వచ్చాయి కదా ముద్ద అన్నారు కుండ బానా ముంకుడు ఇన్ని పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకంటే అల్టిమేట్గా ద వర్డ్ కెన్ బైండ్ ది పర్సన్ ది వర్డ్ కెన్ లిబరేట్ ది పర్సన్ భాగవతంలో ఈ వేద మంత్రాలని ఏమైనా వర్ణించారంటే మీరు చూసుంటారు చాలా ఎద్దు ముక్కుకి తాడు కడతారు అలాంటివి మంత్రములు అని వర్ణించారు వేదవాక్యములు ముక్కుకి కట్టిన తాడు వంటివి వర్ణించాను ఎందుకంటే ఆ తాడు లాగే ఇప్పటికేమవుతుంది ఆ ఎద్దు పొగరు తగ్గి చక్కగా చెప్పిన పనిచేస్తుంది అదే రకంగా వీడు ముక్కుకు తాడు కట్టేసినట్టుగా వేదవాక్యం ఒకటి ఉంటుంది ఆ వాక్యం వింటాడు దీని ఇంకా అక్కడి నుంచి కర్మ మొదలు ఏదో కర్మ చేస్తాడు అగ్నిహోత్రంగోతి స్వర్గ కర్మ స్వర్గం కావాలి ఆ తాడు ముక్కు తాడు కట్టి లాగినట్టు అనమాట లాగినట్టు అయింది వీడికి విడి యజమాను ఇంకో పూజ మాను అంటాడు యజమాను విశ్వశాంతి అంటాడు విశ్వం అశాంతిగా ఉన్నట్టు విశ్వం వచ్చి చెప్పిందా లేకపోతే దేవుడు వచ్చి చెప్పాడా ఎవరు చెప్పాడు విశ్వం అశాంతిగా కాదు చూడండి అంతా అశాంతిగా ఉంది చూడండి చూడండి ఆకాశం చేసి చూడండి ఆకాశం మీకు ఎలా ఉంది అశాంతిగా ఉందా ఎప్పుడైనా చూశారా ఆకాశాన్ని ఎలా ఉంది ఇప్పుడు చూడండి ఆకాశం తర్వాత పృథివీ చూడండి ఎలా ఉంది ధ్యాయతీవ పృథివీ ఎలా ఉంది పృథివీ ధ్యానం చేస్తున్నట్టు లేదు ధ్యాయతీవ పృథివీ ధ్యాయతీవ ఆకాశ ఆకాశం ఎలా ఉంది ధ్యానం చేస్తున్నట్టు లేదండి అల్లరి చిల్లరిగా ఉన్నట్టుందా ధ్యానం చేస్తున్నట్టుందా సూర్యుని ఎప్పుడైనా చూసారా ఎక్కడైనా అశాంతి కనపడిందా మీకు సూర్యుల్లో చంద్రుల్లో నక్షత్రాలు చూసారా ఎప్పుడైనా వే ఆర్ వాచింగ్ ఓవర్ అస్ పై నుంచి మనకేసి చూస్తున్నాయి నక్షత్రాలు అవి ఎప్పుడైనా అశాంతిగా ఉన్నట్టు మీకు వెళ్తుంది విశ్వశాంతి అంటే ఏమిటి అంటే మీ మనస్సులో అశాంతి ఉంది కనుక మీ చుట్టూ ఉండే సమాజాన్ని చూసి ఆ మా మొండ మార్కెట్లో లేకపోతే ఏదో చూసి విశ్వంలో ఆ శాంతి పెరిగిపోయిందని మీరు అనుకోలే మీ మనస్సులో శాంతి ఉన్నట్లయితే మీ చుట్టూ శాంతి కాబట్టి ఆ తాడు ముక్కు తాడు వేసి లాగినట్టు నసి బద్ధాహ అన్నాడు ఊహాహామేదో ఉంటుంది భాగవతంలో వస్తుంది ఈ మాట నేను చెప్పానంటే ఇట్ ఈస్ ఎ వరల్డ్ దట్ బైండ్స్ యూ And it is the word that liberates you. A word that comes from the power of nature. Manasana bandhinshiti vachanamai. Manasana bandhinshiti vimukthuni chesiti vachanamai. Kavati, meiru pheeru na nte, me vachanamu. A vachanamu vahkthadi. A, a vahkku, adhi, what is that? Inni pheeru na ntu kutsche. Unnadhi matti okkha day satchamaite inni pheeru na ntu kutsche. ఈ రూపములు ఎక్కడి నుంచి వచ్చాయి బాణ పెడత మూపుడు ఇన్ని రూపములు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అది ఆ ఎండ్ని సెటిల్ చేయాలి దట్ ఈస్ టు బూవ్ అందుకోసం ఆయన సమాధానం చెప్తున్నారు రూపము ఎక్కడ పుట్టింది ఆరంభణం అంటే పుట్టుక ఆరంభణం అంటే పుట్టుక అంచేతనే కార్టికులకి అని పేరు ఆరంభము అంటే పుట్టుక మీకు ఎక్కడైనా మీకు తెలుస్తూనే ఉంటుందిగా ఆరంభము అంటే పుట్టుక పుట్టుక పుట్టడం శిశువు పుట్టగానే ఏమంటారు ఒక జీవితము ఆరంభమైనది అంటారు గిట్టగానే ఏమంటారు ఎవరైనా గిట్టారనుకోండి పోతూ ఉంటారు కదా ఒక జీవితము అంతమైనది సో పుట్టుక ఆరంభం ఆరంభించడానికి పుట్టుక అనర్థం ఆరంభించడానికి ఇంకో అర్థం క్రియానర్థం ఆరభంటే ఆరంభాహ క్రియా భాష్యకారులు సర్వారంభాహి అన్న చోట అది కర్మ కర్మయోగ సందర్భం అది కర్మ సందర్భం కనుక ఆరంభ శబ్దం అంటే క్రియ క్రియ కూడా పుడుతుంది అందుకోసం దానికి ఆరంభం అనే పుట్టేది కనుక ఆరంభం అనే కాబట్టి ఆరంభము అంటే పుట్టుక ఇప్పుడు ఈ రూపములు ఉన్నాయి చూసారా కుండ బాణ ఈ రూపములు ఉన్నాయి చూసారా ఈ రూపములు ఇన్వేరియబులీ ఒక శబ్దముతోటి సంబంధాన్ని కలిగి ఉంటాయి నామరూపాలను మీరు విడదీయలేరు నామరూపాలను విడదీయలేరు శబ్దముతోటి సంబంధం ఉంటుంది వాటికి అని చెప్పినే మీకు ఇదొక అదొక కొటేషను ఆ కొటేషన్ కాదు న్యూస్ ఐటమ్ న్యూయార్క్ టైమ్స్ న్యూస్ ఐటమ్ ఇది బ్రెజిల్కి స్పానిష్ పీపుల్ వెళ్ళారు బ్రెజిల్ నిన్నమన్నట్టుగాక స్పెయిన్ యొక్క అధీనంలో ఉండేది ఆ సౌత్ అమెరికా అంతా కూడా స్పెయిన్ వాళ్ళు పరిపాలించేవారు వాళ్ళు షిప్స్లో వెళ్ళి ఆ స్పానిష్ బ్రెజిల్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఈ వీళ్ళు వస్తున్నప్పుడు షిప్లో వస్తున్నారు కదా కోస్ట్ మీద ఉన్నారు ఇన్ని లోకల్ పీపుల్ ఉన్నారు ఇండిజినస్ పీపుల్ ఫర్ బే వాళ్ళు చూశారు వీళ్ళు వస్తూ చూస్తే వాళ్ళు ఏమిటి చూశారు అన్నప్పుడు డిడ్ ద సీ షిప్స్ నో దే డిడ్ నాట్ సీ షిప్స్ ఎందుకని దే డోంట్ నో ది వర్డ్ షిప్ వాళ్ళకి షిప్ అనే వర్డ్ ఇంగ్లీష్లో షిప్ అని ఉంటుంది దానికి కరెస్పాండింగ్ వాళ్ళ భాషలో ఏదో ఉండాలి కదా వాళ్ళ భాషలో ఆ లేదు భాషలో పదం ఎప్పుడైతే లేదో ఆ రూప జ్ఞానం వారికి లేదు అంచేత చూస్తాడు కానీ అదేమిటో వాడు వాడు వాడు షిప్పు చూడడం చూసేటో చూస్తాడు షిప్ని చూడడం అర్థమైంది మీకు ఇప్పుడు చిన్నపిల్లవాడు మీద రోజు పెట్టారనుకోండి వాడు రోజు చూస్తాడా రోజు చూడడం రోజు మీరు చూస్తారు పిల్లవాడు ఏం చూస్తాడు ఏమో ఏం చూస్తాడో దట్ నోబడీ నోస్ వన్ థింగ్ ఈజ్ సర్టన్ అదేమంటే హీ డజంట్ సీ రోజ్ హీ డజంట్ సీ రోజు బికాజ్ The word is not there with him. The rose and a word the a word are not there. Language and thought. Swami Ramathita Salabhagavadhnika. Language and thought. Channapalavari ki thoughts are not there. Language are not there. Slogan language develops. Thoughts develops. Alla develops. Tally and language are not there. Prevents are not there. Tally is just there. But the idea of mother is not there. The idea is not there. Idea come from that long way. The moment he gets the idea of mother, the word mother is there with him. The thing is not there anymore is like Mother. I was told Mother to have everyone with Mother and along with a particular idea associated with it. The other day of day one day tall. One day yesterday, one day tall, వాడు నవ్వుతాడు అప్పుడు తల్లి చెప్తుంది నాన్న అని చెప్తుంది తల్లి ఓహో దిగురు వచ్చి నవ్వితే ఆ ప్రేమగా ఉంటే ఇదో ఈ రూపం ఈ రూపానికి నాన్న అనే పదం ఆ కనెక్షన్ ఒకసారి సరిపడదు పదిసార్లు చెప్తుంది తల్లి అప్పుడు కనెక్షన్ నా లాంగ్వేజ్ అండ్ థాట్ వర్డ్ అండ్ ది ఐడియా ఇప్పుడు బైబిల్లో లోకస్ గ్రంథము అని ఒకటి ఉంది బైబుల్లో ఐదు గ్రంథాలు ఉన్నాయి మ్యాథిమ్స్ గ్రంథము లోకస్ గ్రంథము ఇలాగే వేరువేరు ఆ లోకస్ గ్రంథంలో ఎలా బిగిన అవుతుందంటే అట్ ది బిగినింగే అట్ ది బిగినింగ్ ఆఫ్ ది క్రియేషన్ దేర్ వాస్ ద వరల్డ్ ది వరల్డ్ వాజ్ విత్ ది గాడ్ అని బిగినవుతుంది తర్వాత ఇంకా వివరణ ఏముండదు ఇకే ఏదో కథకి వెళ్ళబోతుంది సో అంటే శబ్దం నుంచి పుట్టింది ఈ జగత్ అంతా కూడా జగత్తు అంటే నామరూపాలు నామరూపములు అంటే శబ్దం నుంచి పుడతాయి వాక్కు వాక్కు నుంచి పుడతాయి జగత్త వాక్కు నుంచి పుడుతుందండి మూకుడు కుండ బాణ ఇవి నుంచి పుడతాయి వాక్కు నుంచి పుడతాయి వాచ ఆరంభణం ఈ వాచా ఆరంభణం అంటే అక్కడ తృతీయ యొక్క వచ్చిన మరి వాచారంభణం వాచారంభణం అదేదో సింగిల్ వర్డ్ అనుకుంటారు సింగిల్ వర్డ్ కాదు తృతీయా ఏకవచనం అక్కడ తృతీయ నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా గుర్తులేదు భాష్యకారులు టీకాక ఆనందగిరి వీళ్ళందరూ కలిసి భాష్యకారులు అన్న మాట్లాడటం గుర్తుంది అక్కడ తృతీయ ఏకవచనము వాక్కు ద్వారా పుట్టుట అని అర్థం వాక్కుతో పుట్టుట అంటే వాక్కు గుండా పుట్టుట వాక్కు ద్వారా పుట్టుట లేదా ఇత్తంభూత లక్షణే తృతీయ వాక్కుగా పుట్టుట దాని దాని ఉనికి వాక్కు తప్ప ఇంక వేరే వీటన్నిటినీ మనస్సులో పెట్టుకుని అక్కడ శంకర్లు ఏం వ్యాఖ్యానం చేశారంటే వాగాలంబన మాత్రమిచ్చేతట్ అని రాశారు అక్కడ వాచా ఆరంభణం తృతీయ విభక్తి గురించి కింద ఆనందగిరి ఇంకా ఇతర మహాత్ములు ఎవేవో రాశారు శంకరులైతే ఇంత మాత్రం రాశారు వాగాలంబన మాత్రమిచ్చేటది అంటే కుండకు ఆలంబనము వాక్కు మాత్రమే కుండకు ఆలంబనము వాక్కు మాత్రమే కుండకి ఆలంబనము మట్టి అంటే మట్టి సత్యం వృత్తికే తేవ సత్యం అప్పుడు కుండ సత్యం అవుతుంది మిక్స్ అవ్వదు కుండకి ఆలంబనము వాక్కు మాత్రమే అంటే వాక్కు ఆలంబనమేమిటి మనస్సు ఎద్వాచా వదతి మనసా మనుకే తద్వాచా వదతి యద్వాచా తత్ కర్మణ కరోతి మనస్సు అంటే సంకల్పం అంటే థాట్ థాట్ నుంచి వాక్కు అంటే వచనము అంటే నేమ్ అండ్ దాని నుంచి కర్మ రూపము అంటే థాట్ థాట్ ఇస్ ది రూప The shape. Word is the name. And karma. Nama, rupam, karma. This three are the three things. This is the three things. Therefore, vacharam, manam, Nama, rupam, karma, these three are karma. Thichye, karma is not a karma issue. Karma is a karma. Karma is a karma. Karma is a karma. There is a karma. There is a brahmana. Here is Nama, rupam, manam. కాబట్టి నామము రూపము కలిసి ఉంటాయి అది ఆ రూపము కుండ అనేది రూపము అది ఈ వాక్కు నుంచి పుడుతుంది వాచారంభణం దీన్ని ఓ మహాత్ముడు చాలా చక్కటి ఎక్స్ప్రెషన్ ద్వారా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు చక్కటి ఎక్స్ప్రెషన్ ఏమిటయ్యా ఈ కుండ బాణ మూకుడు వాట్ ఆర్ అంటే ఎ జుబానీ జమాఖర్చ్ అన్నారు వాచా ఆరంభం వాక్కు నుంచి పుడుతాయి ఇట్ ఈజ్ జుబానీ జమా ఖర్చు మట్టికి సంబంధించిన జమా ఖర్చు కాదది మట్టిలో జమా లేదు ఖర్చు లేదు ఎందుకని ఏకం వృత్తికేట సత్యం సత్యంలో జమలు ఖర్చులు ఉండవు జమలు ఖర్చులు అసత్యంలోనే ఉంటాయి జుబానీ జమా ఖర్చు కొంత తప్పించేదీ లేదు శంకరులు జుబానీ జమాఖర్చ్ అనే ఎక్స్ప్రెషన్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే వాగాలంబన మాత్రమి చేత అనే సంస్కృతానికి అందమైన హిందీ చేత ఇట్ జస్ట్ అంచేతమే మననం అవసరం శ్రవణం చేస్తే సరిపడదు మననం ఇప్పుడు జుబానీ జమాఖర్స్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది నేను మననం చేశాను కాబట్టి వచ్చింది మననం చేయాలి నిరుధ్యాసనం చేయాలి కాబట్టి వికారహ ఉకే మట్టికుండా మాత్రమే కాదు ఎనీ వికారహ వికారహ అంటే కావ్యం అనర్థం ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనర్థం వికారహ ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే విక్రియ వికారహ విక్రియ దాన్ని వికారహ అంటారు ఎనీ వికారం విక్రియ వేరు క్రియ వేరు క్రియ అంటే మీరు సంకల్పించి మూమెంట్కి క్రియా అని మీ సంకల్పంతో సంబంధం లేకుండా వచ్చి మూమెంట్కి విక్రియ పేరు అసలు క్రియకి విక్రియకి ఏమండి వికారము అంటే ఇట్ ఇస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ సంకల్పము ఉందా ఆ టాపిక్ లేరు అలాగా పదాలు అలా ఉన్నాయని చెప్పాను సంకల్పము పాయింట్ కాదు సంకల్పం అయినా ఎప్పుడు ఉంటుంది సో ఇది ఇట్ ఇస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దాన్ని వికారము ఇప్పుడు you uh, take the product of transformation. That means, by the transformation side, you put it in anuvadhan. There is a certain way. There is a certain way. It is a murudvikara. Murunnamayam is a murudvikara. You put it in the end. That is called vikara. Now we have to use anuvadhan. You put it in the end. You put it in the end. You put it in the end. చారం మనం కాబట్టి ఈ వికారము అది సత్యం కాదు మరి ఏది సత్యము మృత్తికేవ సత్యం మృత్తిక అనేది మాత్రమే సత్యము విత్ ఇన్ దట్ బాక్స్ ఫైనల్గా కూడా సత్యం కాదు మళ్ళీ మృత్తిక మాత్రం సత్యమా అది సత్యం కాదు అంచేతనే ఇటీ పెట్టారు మృత్తిక ఇటీ మట్టి అన్న ఏదైతే అది సత్యము విత్ ఇన్ దట్ బాక్స్ ఈ కుండా బాణ మూకుడు మొదలైనవి సత్యము కాదు మట్టిని నువ్వు అనుకుంటున్నావే అది సత్యము ఇది దృష్టాంతం ఇప్పుడు కుండా బాణా ఇత్యాదులకు మట్టి ఏమిటి నిమిత్త కారణం కాదు ఉపాదాన కారణం అది ఉపాదానం ఉపాదానమే సత్యము నామరూపములు మిథ్య అని మనకి ఆ దృష్టాంతం నుంచి అంటే ఈ జగత్తు వికారము ఇది పుట్టింది కార్యము వికారము కాబట్టి దీని ఉపాదానమే సత్యము ఈ జగత్తు మిత్యా అది దృష్టాంతం ఈ దృష్టాంతం నీవు అన్వయించాలంటే ఈ బ్రహ్మ ఉపాదానం అప్పుడే దృష్టాంతం అన్వయిస్తుంది బ్రహ్మ కూర్చుని ఆయన ఏదో మహిమ చేసి జగత్తును సృష్టించాడు అంటే ఈ దృష్టాంతము అన్వయించదు కాబట్టి దృష్టాంతం అన్వయించాలన్నా ప్రతిజ్ఞ చేసిన ప్రతిజ్ఞ నిలబడాలన్నా అడ్డుపడకుండా నిలబడాలన్నా పరబ్రహ్మ ఉపాదాన కారణమై ఉండవలేము అని అంచేతనే దేవుణ్ణి వెతికివాడు ఎలాంటి వాడు అంటే ఒంటి నిండా నగలు పెట్టుకుని బంగారం కోసం వెతికినట్టు నీకు తెలుసా ఇది ఒంటి నిండా నగలు పెట్టుకున్న వాళ్ళు బంగారం కోసం వెతుకుతూ ఉంటారు ఎప్పుడైనా కనుక్కున్నారా మీరు కనపడినారని నాకు ఎప్పుడో కనపడుతూ ఉంటారు వాళ్ళు బంగారం కోసం వెతుకుతూ ఉంటారు అని ఇంకో ఇంకొకటి డబ్బు తీసుకుని ఇంకొకటి బంగారం కొనే ప్రయత్నంలో ఉంటారు అన్వేషణ అంటే వెతుకుతున్నారంటే ఏదో ఎక్కడో పుస్తకం ఎక్కడో పెట్టి మర్చిపోయి వెతుకుతున్నారని కాదండి అన్వేషణ అంటే యువర్ సికింగ్ ఇట్ అని అభిప్రాయం అన్వేషిస్తున్నారంటే వారు సీకెంజ్ ఇచ్చిందా ఇప్పుడు ఒంటి నిండా బంగారం పెట్టుకుని బంగారం కోసం వెతుకుతున్నారా లేదా ఒంటి నిండా బంగారం పెట్టుకుని బంగారం కోసం వెతకడం మానేస్తే ఈ బంగారం షాపులన్నీ మూతపడిపోతాయి ఎందుకో తెలుసునా ఆ షాపుకి వెళ్ళేవాళ్ళు ఎవరో తెలుసినా అస్సలు బంగారం లేని వాళ్ళు వెళ్ళరు అక్కడికి ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళే తాహత ఉండదు వాళ్ళకి ఎంతో కొంత బంగారం ఉన్నవాళ్ళే వెళ్తారు అక్కడికి దేనికోసం వెళ్తారు బంగారం కోసం వెళ్తారు ఉంది కదా బంగారం మీ దగ్గర మంగళసూత్రం బంగారమా కదా బంగారమే మరి ఇంకా బంగారం కోసం వెళ్తున్నారు మీరు మీకే మీకు దృష్టాంతంగా కాబట్టి మనిషి బంగారం దగ్గర పెట్టుకుని బంగారాన్ని వెతుక్కుంటాడు అలాగే దేవుణ్ణి ఒళ్ళో పెట్టుకుని ఊరంతా వెతుకుతాడు కబీరుదాసతి పద్యం ఒకటి ఉంది నేను ఇప్పుడే చూశాను ఈ కస్తూరి మృగము సుగంధం కోసం ప్రపంచమంతా వెతుకుతూ ఉంటుంది అడవంతా వెతుకుతుంది కస్తూరి మృగం దానికి సుగంధం ఎక్కడ ఉంటుంది దాని బోద్దులు ఉంటుంది ఆ సుగంధం దానికి తెలుస్తూ ఉంటుంది ఆ సుగంధం ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచమంతా వెతుకుతూ ఉంటుంది అలాగే మానవులు ఘటఘటమే సాయి రమత ప్రతి దేహంలోనూ ఈశ్వరుడు ఉండనే ఉన్నాడు నీలో చూసుకుంటే ఈశ్వరుడు ఉన్నాడు ఎదుటి వాళ్ళు చూసుకుంటే ఈశ్వరుడు ఉన్నాడు కాన కణమునందు ఈశ్వరుడు నిండి ఉన్నాడు అయినా కూడా మానవుడు ఈశ్వరుని కోసం అన్వేషిస్తూనే ఉంటాడు తర్వాత ఇది ఏమవుతుందంటే కొంచెం పురుషంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇంట్లో మీరు పూజ చేస్తున్నారా అంటే ఈశ్వరుడు ఇంట్లో ఉన్నట్టు ఉండి ఉండి పూజ చేస్తున్నారా లేకుండా పూజ చేస్తున్నారా మరి మరి తిరుపతి ఎందుకు మళ్ళీ బస్సు ఎక్కి జరుగుతూ ఉంటున్నారండి అంటే కాదండి పైన అక్కడ కొండమేస్ అలగా ఉంటుంది ఐ దట్ ఐ అండర్స్టాండ్ నేషనల్ ఇంటగ్రేషన్ కోసం తీర్థయాత్ర అవసరము ఐ అండర్స్టాండ్ అండ్ ఐ సపోర్ట్ ఇట్ ఆల్సో అంచేతనే నేషనల్ ఇంటగ్రేషన్ పేరుతోటి మనకి శివుడు కాశీలో ఉంటాడు కాశీ వాళ్ళందరూ కృష్ణాలకు వచ్చి స్నానం చేస్తారు మీకు తెలుసా వాళ్ళు దుర్గా పూజ అంటే ఎక్కువ చాలా ఫేమస్ వాళ్ళందరూ కృష్ణాలకు వచ్చి స్నానం చేస్తారు నేను ఒకసారి స్నానం చేయడానికి వెళ్ళా పెద్ద గుంపు వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్ వాళ్ళు బెంగాల్ నుంచి నార్త్ ఇండియా ఉత్తర హిందు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి స్నానం చేసి కొండ మెట్లెక్కి దుర్గను దర్శనం చేసుకుని వెళ్తారు వెళ్ళి పోతున్నారు అప్పుడు వాకప్ చేస్తే రోజు వెళ్ళి ఉంటారండి ఎవ్రీడే దెవిల్బిడే వెరీ పాపులర్ ప్లేస్ ఆఫ్ పిల్గ్రిమేడ్స్ కాబట్టి నేషనల్ ఇంటిగ్రేషన్కి పిలిగ్రిమేడ్స్ చాలా అవసరం మీరు యథార్థంగా మీరు ఆత్మ ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలనుకుంటే మీలోనే ఉంటాడు ఈశ్వరుడు దట్ ఈస్ ది రూల్ ఎందుకంటే సర్వమునందు ఈశ్వరుడు నిన్ను ఉంటాడు ఈశ్వరుడే కనుక కాబట్టి ఈ శృతిలో చెప్పిన ఈ దృష్టాంతము ఈశ్వరుడు ఉపాదానమైనప్పుడు మాత్రమే పొసదు తథ ఇంకో దృష్టాంతం ఇచ్చారు అక్కడే ఇదంతా చాంద్రోజ్ఞం ఏకేన లోహమణినా సర్వం లోహమయం విజ్ఞాతము ఇది మళ్ళీ లోహమంటే బంగారం ఇది బంగారం దృష్టాంతం మట్టి దృష్టాంతమైంది బంగారం దృష్టాంతం లోహమణిన అంటే లోహంతో చేసిన ఒకనొక నగ అది లోహమణి అంటే లోహం ఉంది సువర్ణము రాశారు లోహమణి అంటే ఏం రాశారు అంటే ఒక ఒక బంగారు ఆ నగ తెలిస్తే అన్నీ ఇప్పుడు బంగారము మంగళము ఎంత బంగారం పెట్టుకోవాలి మంగళానికి మంగళసూత్రం అందుతుంది దాని పేరే మంగళసూత్రం దానికి బంగారం ఇంకో వగారది వంగారమేగా పురుషులు కూడా బంగారం మంగళం అని పేరు పెట్టి ఏమేవో పెట్టుకుంటూ ఉంటారు ఉంగరాలు కుండలాలు మెడలో గొలుసులు కాళ్ళకి బంగారం చేతులకి బంగారం ఏవో బంగారం యామోహందప్ప కాంచన్ కాంచనేవారు రామచంద్ర మహంస కాంచన్ అనేవారు కాంచన్ ఆయన హీఈ్ వన్ మహాత్మ హూ హ్యాస్ సెడ్ వెరీ ఫార్మ్లీ ంచన్ అన్నదే కాంచన్ అన్నదే స్వామి నిఖిలానంద్ రాశారు రామకృష్ణ బ్రహ్మం సార్ ఏదో ఒక లోహం మీద అయ్యే ద్వేషం ఉందని కాదు అభిప్రాయం అక్కడ కాంచన్ అంటే గ్రీడ్ అని అర్థం గ్రీడ్ ఇప్పుడు బంగారం వెంట మీరు పరుగులు తీస్తున్నారంటే అర్థం ఇటు పురుషులు కానీ స్త్రీలు యువర్ గ్రీడీ అని అర్థం ఇట్ ఈస్ దట్ సింపుల్ వరీ ఐడియా Therefore, if your greed is okay with you you are you can pursue gold if your greed is okay with you but if you feel greed is not so good then you are advised to give up some of the gold some of it not all of it ekam akarnikrun tane na sarvam krsnaya samvijnatam syat ఈ నఖనికుృంత నము అంటే నేల్ కటర్ చూడండి నెయిల్ కటర్ అనే ఇన్స్ట్రుమెంట్ మీకు ఉపనిషత్తులో వినపడుతుందంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్ నేల్ కటర్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ కృష్ణ అయస్ అంటే నల్లని ఇనుము రాతైన డబ్ల్యూ అరవై హిచ్చి రాత దుఃఖ ఇనుము అంటారా దుఃఖ ఇనుము కాదేమో స్టీల్ కాదు ఐఎస్ అంటే స్టీలే స్టీల్ కూడా ఇనుమే స్టీల్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఇనుమే ఉంటుంది ఇనుములకే కార్బన్ ఇంక్యూరిటీ వేస్తే ఆ కార్బన్ తగ్గించి ఇంకా ఏమో ఉంటుంది తగ్గిస్తాం వస్తుంది నైన్టీ నైన్ ప్లస్ చేస్తారు ముందు నైన్టీ ప్లస్ చేసి అప్పుడు ఎవో కొన్ని అల్యూమినియం యాడ్ చేస్తారు ఓపిసరో అలాగే ఇంకా బొరాక్స్ ఇలాంటివివో యాడ్ చేస్తారు చోట్ల బోరాన్ కూడా పోతుంది దాంట్లోకి ఒకప్పుడు సెలెక్టివ్ కార్బన్ కూడా కొద్దిగా వేస్తే వేయొచ్చు డోపింగ్ అప్పుడు స్టీల్ వస్తుంది కార్బన్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు స్టీల్ మంచిది కృష్ణ అన్నాడు కాబట్టి స్టీల్ కాదేమో అని నేను అనుకుంటున్నాను అయితే స్టీల్ కూడా నల్లగా ఉండొచ్చు స్టీలు తప్పనిసరిగా తెల్లగా ఉండాలనేమీ లేదు కాబట్టి వాటెవర్ సో ఒక స్టీల్ ఐటెం ఉంటే ఇనుము గురి లవ లవ్ మీ జిక్కురు తనం అవును సేమ్ ఇనుము దృష్టాంతం తథా అన్యత్రాపి సో ఇంతవరకు ప్రతిజ్ఞా దృష్టాంతము చాంద్రజ్ఞని చూశారు ఇప్పుడు ముండకం కూడా ఇలాగే ఉంటుంది అన్యత్ర అంటే ఇంకో ఉపనిషత్తులో కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది ప్రతిజ్ఞా అక్కడ కూడా మంచి సందర్భం అంగిరస్థన ఒక ఋషు ఉంటాడు గొప్ప ఆ పేరే అథర్వ వేదానికి మూల పురుషుడైన అథర్వ వేదాన్ని దర్శించిన ఋషి ఆయన వేదమంతా ఆయనకి కరతలామలకం వేదంలో ఉండే కర్మకాండ ఆయనకి కొట్టిన పిడ్డి అలాగే వేదంలో ఉండే ఉపాసనలన్నీ ఆయనకి తెలుస్తున్నరే ఆయనకి తెలియని కర్మాలేదు ఉపాసన మొత్తం జీవితంలో చాలా భాగం ఆ విధంగా గడిపాడా ఎప్పుడు కూడా వన్ హ్యాస్ టు గో త్రూ ఆల్ ద టైమో అని అనిపిస్తుంది అంటే మరి రమణ మహర్షి అంటే రమణ మహర్షి ఇజ్ అన్ ఎక్సెప్షన్ బహుశా ఆయన పూర్వజన్మలో ఈ ఎక్సర్సైజ్ అంతా ఫినిష్ చేసి అని కొంతమంది అంటారు మనం చూసామా పెట్టామా ఆయన భక్తి టీవీలో వచ్చిన అప్పుడు లేడు మరి ఇప్పుడు వచ్చాడు ఆయన పట్టుకున్న ఆ రెండును అవి రమణ మహర్షి ఉండగా ఆయన మీద ప్రయోగించి చూస్తే ఏం కనపడేదో ఆయనకి పెద్ద మీరు స్నానం చేయాలి పీపుల్ ఆర్ నాట్ సైటెడ్ అంటే భక్తి జీవి ప్రమోట్స్ సచ్ థింగ్స్ అవి అవి కొట్టుకుంటే ఆయనేందుకు మీరు నేను కూడా చేయొచ్చు ఎనీవే సో అక్కడ ఈ అంగిరస్ ఆయన కర్మకాండంతా తెలుసా అంటే ఉపాసనంతా తెలుసు ఇంకా తెలియాల్సింది నేను లేదండి కానీ అసలైనది నాకు తెలియలేదు అనే అసంతృప్తిలో ఉండిపోతాడే ప్రహ్లాదుడిని హిరణ్యకృష్ణుడు అడుగుతాడు ఏం చదువు చదివేవి కాదు అంటే చదువులలో మర్మం ఎలా చదివితే తండ్రి అంటాడు సోహల్ చదివాను ఫిజిక్స్ చదివాను కెమిస్ట్రీ చదివాను ఇలా చెప్పకుండా చదువులు అర్జింటిలో ఉండే మర్మం ఎవరు మర్మము ఈ చదువుకునేవాడు ఎవడు ఆ చదివాడు ఆయన చదువుకునేవాడు ఒకడు ఉన్నాడు కదా వాటి స్వరూపమేమి ఆ చదివేశాడు ఆ చదువు చదివాడు ప్రహ్లాదుడు సో ఆ రకంగా ఈయనకి ఆ చదువు రా అవ్వలేదు ఈ అంజిరస్సుకి ఆ చదువు రాలేదు మిత చదువులన్నీ వచ్చాయి ఆ చదువు రాలేదు అప్పుడు ప్రజాపతి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఈ ప్రశ్న అడుగుతాడు కస్మిన్ భగవ విజ్ఞాతే సర్వమితం విజ్ఞాతం భవతి భగవహ అంటే ఓ పూజనీయ మామూలుగా లౌకిక సంస్కృతంలో అయితే భగవన్ అని వేదంలో మటుకు భగవహ అని ఓ పూజనీయ అని చాలా తెలుసుకున్నానండి ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలియకుండా మిగిలిపోయినవి ఇంకా మిగిలే ఉన్నాయి అవి తెలియకుండానే ఉండిపోయాయి ఇది తెలిసిందని అది తెలియటం లేదు కానీ ఏదైనా ఒకటి ఉందా దాన్ని తెలిస్తే ఇంకా ఇది తెలియాలి అనే ఆకాంక్ష పోతుంది తెలుసుకోవాలి అనే ఆకాంక్ష నివృత్తమైపోతుంది అంటే ఆ పూర్ణత్వం వచ్చేస్తుంది అటువంటిది ఏమిటి అది ఎలా తెలుసుకోవటము అని అడుగుతాడు చూడండి ప్రతిజ్ఞలా ఉందాం ఒకటి తెలిస్తే ఆ ఒక్కటి తెలిస్తే సర్వము తెలిసినట్టే అది ప్రతిజ్ఞ ఇంకా దానికి దృష్టాంతం అక్కడే యథా పృథివ్యా మోషధయ సంభవంతి ఇది దృష్టాంత మోషధులంటే మొక్కలు ఇవి మట్టి నుంచి పుడతాయి వాస్తవానికి మట్టి కంటే భిన్నంగా లేవు మట్టి అవి అంచేత్రు మొక్క ఎండిపోయినప్పుడు అది మళ్ళీ మట్టిలో వేస్తే ఏమవుతుంది అది మట్టి అయిపోతుంది డిగ్రేడబుల్ డిగ్రేడబుల్ ఎందుకు డిగ్రేడబుల్ డిగ్రేడబుల్ అంటే అర్థం ఏంటి మళ్ళీ మట్టి అయిపోతుంది మళ్ళీ మళ్ళీకి మట్టి అయిపోతుంది అసలు మట్టి నుంచి పుట్టింది మట్టి యొక్క వికారమే వాస్తవంగా మట్టియే అంచేతనే ఇప్పుడు వేప చెట్టు డిగ్రేడ్ అయిందనుకోండి ఏమొస్తుంది మట్టి వస్తుంది పనస్ చెట్టు డిగ్రేడ్ అయితే ఏమొస్తుంది మట్టి వస్తుంది ఏ చెట్టు డిగ్రేడ్ అయినా మట్టి వస్తుంది అన్ని చెట్లు మట్టిలోంచి పడతాయి మధ్యలో మాత్రమే మీకు భేదము భాషిస్తుంది కాబట్టి యథాపృథివ్యా మోషధయస్ సంభవంతోనే అక్కడ దృష్టాంతం అలా ఇచ్చారు అక్కడ కూడా ఆ దృష్టాంతంలో కూడా మీకు మట్టి ఓషధికి ఉపాదానము ఓషధి అంటే మట్టి ఉపాదానము నిమిత్తం కాదు నిమిత్త కారణం కాదు ఉపాదాన కారణం అది దృష్టాంతంగా ఇచ్చారు కాబట్టి జగత్తుకి మనం ఉపాదాన కారణంగా మాత్రమే బ్రహ్మను స్వీకరించాల్సి ఉంటుంది అది ఆ ఉపనిషత్తుంది తర్వాత ఇంకా బృహదారణ్య కోపనిషత్తికి వస్తున్నారు మళ్ళీ ఈ మళ్ళీ క్లాసులో చూద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దత్స శ్రీకృష్ణా నమస్తూ మనం ఈ సెషన్స్ ఈ సీజన్ లో